శ్రీగురుభ్యో నమ హరి శ్రుతిస్మృతిపరాణానామాలయ కరుణాయమామి భగవత్పాదశంకరకర జ్ఞానముపాశ్రిత మమ సాధన్యమాగత సర్గే పి నోపజాయ రల ఏన వ్యథంతి చా ఈ జ్ఞానము ఈ జ్ఞానము అంటే క్షేత్ర క్షేత్రజ్ఞ వివేక జ్ఞానము వివేక జ్ఞానానికి చాలా ప్రాముఖ్యము గలదు కర్మ అనే లెవెల్లో ఇది ధర్మము ఇది అధర్మము అనే తేడా తెలిసి అప్పుడు ప్రవర్తిల్లాలి తేడా తెలియాలి కదా ధర్మాధర్మములో వివేకం లేకపోతే ధర్మం పేరుతో అధర్మాన్ని చేస్తూ ఉండడం అనే ఒక దుస్థితి నెలకొంటుంది ఉదాహరణకి అలాంటి దుస్థితికి దృష్టాంతం చెప్తున్నా దేవుణ్ణి కొలుస్తున్నాము అనే పేరుతో పశువులను హింసిస్తూ ఉంటారు దేవుణ్ణి కొలవడానికి పశువులను హింసిస్తారు అది ఎంత అధర్మమో చూడండి దాంట్లో మళ్ళీ సూక్ష్మంగా కూడా ఉంటుంది పది మంది కలిసి రెండెట్ల బండి ఎక్కి దేవుడు దర్శనానికి వెళ్ళారు పైగా ఏ దేవుడు శివుడు పైగా శివుడు శివుడు గురించి చెప్పరా అంటే శివుడు నందీశ్వరుడి మీద ఇటువంటి తిరుగుతాడని చెప్తారు అది ప్రతీక కూడా అర్థం చేసుకోరు ఆయన కూడా ఎద్దెక్కి తిరుగుతూ ఉంటాడు అని చెప్తారు ఇప్పుడు ఆయన ఎద్దెక్కి తిరుగుతుంటాడని చెప్పేవాడు మరి తను ఎద్దెక్కి వెళ్ళకూడదు కదా ఆ సెన్సిటివిటీ ఉండాలి కదా సో కాబట్టి ధర్మ అధర్మముల యొక్క వివేకము తెలియడం చాలా అవసరం కర్మ సందర్భంలో జ్ఞానం సందర్భంలో ఆత్మ అనాత్మ వివేకము ఇప్పుడు మనం జ్ఞానము అంటే వివేక జ్ఞానాన్ని గురించే మాట్లాడుతున్నాము ఇదం జ్ఞానం అంటే ఇదం అర్థం ఏమిటి ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ వివేక జ్ఞానమును ఉపాశ్రిత్య అంటే ఆశ్రయించి జ్ఞానమును ఆశ్రయించిటో అనగానేమి ఇప్పుడు కుర్చీని ఆశ్రయించుట అంటే వచ్చి కుర్చీలో కూర్చుండుట అని అర్థం జ్ఞానమును ఆశ్రయించుట అంటే జ్ఞానమును అనుభవమునొక్ తెచ్చుకునుట అని అర్థం ఇదంతా మనం కవర్ చేశాము అయినా ఇంకోసారి నేను మీకు గుర్తు చేసుకున్నాను ఈ జ్ఞానాన్ని ఆశ్రయించిన వాళ్ళు నాతో సాధర్ణమును పొందేదారు మమ సాధర్మం ఆగతాహ ఇది కూడా నేను విస్తారంగా చెప్పాను తరంగము సముద్రముతో సాధర్మ్యమును పొందుము అనగా తరంగము సముద్రములో విలీనమైపోవును అది సాధర్ణ్యము ఉంటాయి సో ఆ విధంగా వీడు ఆ దైవత్వంలో విలీనమైపోతాడు ఏమిటి దైవత్వము యొక్క ప్రధాన లక్షణములు ఏమిటి ఈ సందర్భంలో అంటే క్షేత్రము నుండే క్రియ భోగము రెండు కూడా క్షేత్రము నుండే ఉంటాయి క్రియ క్షేత్రమునందు ఉంటుంది అంటే మనస్సు దేహము కలిసి క్రియలను ఆచరిస్తాయి భోగం ఎక్కడ ఉంటుంది దేహం అదే మనస్సు దేహం నుండి ఉంటుంది కర్తా భోక్త అంటే క్రియ ఉన్నది కర్త భోగము ఉన్నది భోక్త రెండు కూడా ప్రకృతియే రెండు కూడా క్షేత్రమే క్షేత్రజ్ఞతత్వము క్రియకు భోగమునకు ఆశ్రయము కాదు కర్త భోక్త అది పరమ అది దైవత్వం యొక్క లక్షణమే ఆ లక్షణాన్ని వీడు పొందేస్తాడు తర్వాత పరమాత్మ అసంగ అసం నిర్లిప్తుడు లేపము ఉండదు పరమాత్మకు నిర్వికారుడు వికారములు ఏమీ ఉండవు పరమాత్మకు పరమాత్మ ఏంటి వికారములు ఉండవు వికారములు అంటే మార్పులు చేంజెస్ అవే ఉండవు కాబట్టి పరమాత్మతో సాధన్యమును పొందుతా ఆ లక్షణములు ఈయనకు వచ్చేస్తాయి అంటే ఆయన వేరే ఉంటాడు వీడు వేరే ఉంటాడు ఆయన లక్షణాలన్నీ ఈయన పుణికి పుచ్చుకుంటాడు అనే అభిప్రాయం కాదు ఆయనతో అభేదమును పొందును అనే అభిప్రాయం భాష్యాన్ని చూస్తూ ఉన్నామేమో అనుకుంటున్నాను నేను ఇదం జ్ఞానం యథోక్తం ఉపాశ్రిత్య జ్ఞాన సాధన అనుష్ఠాయ ఇచ్చేత అది అంత అది కూడా చూసాం ఇంకా ముందుకు వెళ్తున్నాను కాబట్టి జ్ఞానమును ఆశ్రయించుట అంటే ఆ జ్ఞానమును మనకి కలిగించేటువంటి సాధనములు అమానిత్వం అదంభిత్వం మొదలైన సాధనములను అనుష్ఠించుట ఇది ఎలాగంటిదంటే ఈ అమానిత్వం అదంభిత్వం అనే సాధనాలు అనుష్ఠించటం ఎలాగంటే ఈ పై పొరలు అజ్ఞానపు పొరలను తీసివేయుట మానిత్వం అది అహంకారం యొక్క ఒక లక్షణం ఆ మానిత్వాన్ని తీసేస్తే అహంకారం సగం పోయింది అక్కడికి దంభిత్వం ఇంకో సగం పోయింది సో ఈ ఒక్కొక్క పొరే తీసేసుకుంటూ పోవాలి దీనికి శ్రీరామకృష్ణ గారు ఉల్లిపాయ దృష్టాంతం చెప్పారు ఉల్లిపాయ ఏం చేస్తారు ఓ పొర తీసేయటం ఇంకో పొర తీసేయటం ఇంకో పొర తీసేయటం అన్ని పొరలు తీసేసేపటికి ఆఖరిని కూడా పొరే ఉంటుంది లోపల గింజావే ఉండవు ఆఖరి పొర కూడా తీసేస్తే ఏముంటుంది అంటే ఉల్లిపాయ లోపల ఉన్న ఆకాశము మహాకాశంలో కలిసిపోతుంది అలా అర్థం చేసుకోవాలి ఉల్లిపాయ అంటే ఎంతవరకు అవసరమో దృష్టాంతం అంతవరకే తీసుకోవాలి అంటే దాన్ని ఉల్లిపాయ పకోడీలు అలా మొదలు పెట్టకూడదురా ఓకే సో అంతవరకే దృష్టాంతం కాబట్టి ఉల్లిపాయలో ఉండే ఆఖరి పొర కూడా తీసేపటికి లోపల ఉన్న ఆకాశము మహాకాశంలో కలిసిపోయింది అదేవిధంగా అమానిత్వం మానిత్వాన్ని తీసేయి దంభిత్వాన్ని తీసేయి హింసలు తీసేయి ఆ రకంగా రాతి వైరాగ్యం అంటే రాగమును తీసేయి అలా తీసేయగా తీసేయగా తీసేయగా ఇంక తీసేయాల్సిందేమీ మిగలదు అప్పుడు జీవుడు ఈశ్వరుడు అయిపోతాడు అది సాధర్యమాగత మమ పరమేశ్వరస్య సాధర్యం మత్స్వరూపతాం ఆగతా ప్రాప్తా ఇత్య నటు అంటే మత్స్వరూపమును పొందారు అని అర్థం సాధర్యమును పొందినారు నా స్వరూపమును పొందినారు అనర్థం అంతే తప్ప నటు సమానధర్మతాం అంతేగాని దేవుడు అక్కడ ఉంటాడు వీడిక్కడుంటాడు ఆ దేవుడికి ఉండే కొన్ని లక్షణాలు వీడికి వచ్చాయి అని మాత్రం కాదు అలా చెప్తూ ఉంటారు అలాగే ద్వైతులు అలాగే చెప్తారు దేవుడికి ఉండే లక్షణాలు వీడికి వచ్చాయి ఏమిటి వచ్చేయండి దేవుడికి లక్షణాలు అంటే ఫిజికల్గా వర్ణిస్తారు అంటే ముందు దేవుణ్ణి ఫిజికలైజ్ చేసేసి ఆ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్సే జీవుడికి వచ్చినాయి భక్తులకి వచ్చాయి ఇలాగా దేవుడికి నాలుగు చేతులు ఉంటాయి వీడికి కూడా నాలుగు చేతులు వస్తాయి అంతవరకు రెండు చేతులేస్ హౌ అంటే అంతవరకు ఈ భక్తులు ఉంటారు ఈ భక్తులు అందరూ ఉంటూ హఠాత్తుగా వీళ్ళలో ఒక భక్తుడికి నాలుగు చేతులు వచ్చేస్తాయి అంటే అయితే వైకుంఠంలో నాలుగు చేతులు వచ్చేస్తాయి వైకుంఠంలో భక్తుల్లో రెండు చేతుల భక్తులు నాలుగు చేతుల భక్తులు ఉంటారు క్యా బాధే అలా కాదు అది కాదు మమ సాధనం అంటే అర్థం ఏమిటి దీని అభిప్రాయం ఏమిటి దేవుడు ఫిజికల్ ఒక ఫిజికల్ ఎంటిటీ ఆ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ జీవుడికి భక్తుడికి వస్తాయి అది కాదు మమ అంటే సో ఇక్కడ మత్స్వరూపతాం ఆగతా ఎందుకంటే అలా ఎందుకు చెప్పాల్సి వస్తుంది స్వరూపములో విలీనమైపోతాడు అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే భాష్యకారులు బాగా రాశారు క్షేత్రజ్ఞేశ్వరయో భేదానభ్యుపకమాత్ గీతాశాస్త్రే ఈ భగవద్గీత అనే శాస్త్రమునందు క్షేత్రజ్ఞులకు ఈశ్వరులకు భేదాన్ని ఒప్పుకోరు క్షేత్రజ్ఞాతి మాం విద్ధి ఇది ఇదే ఇక్కడ గీతాశాస్త్రం అలా ఉంటుంది ఏమీ దేవాలయంలో కళ్యాణ మంటపం కాదు దేవాలయంలో కళ్యాణ మండపంలోకి వెళ్ళి జీవుడు దేవుడు ఒక్కడే అంటే ఆఘాయిత్యం అది అలా అన్నది వీల్లేదు అక్కడ సందర్భం కాదు పిల్లవాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకుంటారు దాన్ని బ్లాస్ఫమీ అని కూడా భావిస్తారు ఇట్ ఈజ్ ఎ బ్లాస్ట్ ఫమస్ స్టేట్మెంట్ అయిపోతుంది అహం బ్రహ్మాస్మీ అంటే బ్లాస్ఫమస్ అయిపోతుంది అంటే కాబట్టి అలా అనకూడదు అక్కడ అన్న అన అనడం అపేక్షితం కాదు ఆ సందర్భం అలా ఉంటే ఉండు కాక మనకేం అభ్యంతరం లేదు కానీ మనం ఏమంటున్నాం మనం ఇక్కడ గీతాశాస్త్రంలో ఉన్నాం ఇక్కడ జీవుడికి ఈశ్వరుడికి భేదాన్ని స్వీకరించరు ఇక్కడ క్షేత్రజ్ఞుడనగా ఈశ్వరుడే అని స్వీకరిస్తారు ఇక ఇప్పుడు ఈ దేవుళ్ళలో కలిసిపోతే ఇంకా ఫలమేముంది ఇంకా ఫలం జ్ఞానానికి ఒక ఫలం అనే మాట ఇప్పుడు వీడు పరిచ్ఛిన్నుడైన జీవుడిగా మిగిలి ఉంటే ఏవో ఈ ఫలం కావాలి ఆ ఫలం కావాలి అనే ఇచ్చ ఉంటుంది కానీ వాడు ఈశ్వరుల్లో కలిసిపోతే ఇక ఫలం అనేది ఏది ఉండదు అయినా కూడా ఇక్కడ ఫలాన్ని గురించి మాట్లాడుతున్నారు ఒక ప్రవాహంలో ప్రతి దానికి చెప్తారు కాబట్టి ఈ జ్ఞానానికి కూడా ఓ ఫలాన్ని చెప్తున్నారు ఏమిటా ఫలము సర్గేపి నోపజాయంతే ప్రళయనం వ్యథంతి చ సృష్టిలో వీళ్ళకి తిరిగి పుట్టు సృష్టి వచ్చినప్పుడు ఈ మళ్ళీ వీడు జీవరూపంగా పుట్టుత అనేది ఉండదు ప్రళయం ఆ పుట్టిని జీవుడు నశించుట అనే పరిస్థితి ఈ ఉండదు దాన్ని ఫలం చెప్పారు సో భాష్యకారులు ఫలవాదశ్చయం స్తుర్థం ఉచ్యతే చూడండి పరమాత్మలో ఐక్యం ఇప్పుడు కెరటము సముద్రంలో కలిసిపోయింది సముద్రంలో విలీనమైపోయింది విలీనం అయిపోతే ఇంకా మళ్ళీ ఆ కెరటము పుట్టదు అని వేరే చెప్పనక్కర్లేదు అట్ యూ మీన్ బై దాట్ మళ్ళీ ఆ కెరటము ఉంటేగా పుట్టడానికి ఇప్పుడు సూక్ష్మ శరీరం ఉంటే అసలు పుట్టుతా అనగా సూక్ష్మశరీరము అలాగే మిగిలి ఉండి అది స్థూల శరీరాన్ని పట్టుకుంటుట సంపాదించుట దాన్ని పుట్టుట అంటారు ఈ స్థూల ఈ సూక్ష్మ శరీరము అంటే సూక్ష్మ శరీరము అజ్ఞానము చేత వచ్చింది అది అజ్ఞానం ఉండబడితే సూక్ష్మశరీరం ఉంటుంది ఆ సూక్ష్మ అది అలాగే మిగిలి ఉంటుంది అజ్ఞానం ఉన్నంత వరకు అలా మిగిలి ఉంటుంది ఆ సూక్ష్మ ఈ దేహాన్ని విడిచిపెడుతుంది విడిచిపెట్టి ఇంకో దేహాన్ని సంపాదిస్తుంది ఇప్పుడు ఈ ఊళ్ళో ఉద్యోగం చేసేవాడు ట్రాన్స్ఫర్ అయ్యారనుకోండి ఏం చేస్తాడు ఈ ఊరు నుంచి ఈ సామానంతా బండిలోనో లేకపోతే లారీలో వేసుకుని కొత్త ఊరికి వెళ్ళి అక్కడ ఇంకో ఇల్లు అద్దెకి తీసుకుంటాడు మరో ఇల్లు అద్దెకి తీసుకుని ఈ సామానంతా అక్కడ పెట్టుకుంటాడు పెట్టుకుని ఇక్కడ అనుభవించినటువంటి భోగాలు ఏవైతే ఉంటాయో అటువంటి భోగాల్ని అక్కడ కూడా అనుభవిస్తాడు జీవుడు అలాగే ఉంటాడు అదేవిధంగా జీవుడు కూడా ఈ దేహం ఇల్లుని విడిచిపెట్టి ఇంకో దేహంలోకి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ అనుభవించిన భోగముల వంటి భోగములనే సుఖమును దుఃఖమును అనుభవిస్తూ ఉంటాడు సో అది అది అది ఎంతవరకు ఉన్నది అజ్ఞానము చేత ఆ సూక్ష్మ శరీరము ఆ విధంగానే నిలిచి ఉన్నంత వరకు జ్ఞానం ఏం చేస్తుందంటే ఆ సూక్ష్మ శరీరాన్ని భంగం చేసేస్తుంది కానీ లింగభంగము అంటారు లింగము సూక్ష్మ శరీరం అది భంగం సో అంటే పరిచ్ఛేదం ఏది లేదు అజ్ఞానము చేత కల్పితమైన పరిచ్ఛేదములన్నీ కూడా గాయం అంటే లేకుండా పోతాయి కాబట్టి సూక్ష్మ శరీరం ఎప్పుడైతే లేదో తిరిగి మళ్ళీ సృష్టి జరిగిన సమయంలో మరో దేహమును పట్టుకుంట అనే ప్రసక్తి ఉండదు అది వస్తుస్థితి ఆ పరిస్థితి అలా ఉంటుంది కానీ దానిని ఒక ఫలరూపముగా ప్రతిపాదించుట ఎందుకు అంటే ఆ జ్ఞానం అంత గొప్ప అని స్థుతించడం కోసం అలా చెప్తున్నారు సో అంటే ఎప్పుడైతే ఆత్మజ్ఞానము కలుగుతుందో అప్పుడు వాడికి ఆ చైతన్యస్వరూపుడైన వాడికి ఆ జీవుడు చైతన్యస్వరూపుడు అయిపోతాడు అంటే పరమాత్మ అయిపోతాడు అంటే ఆ వాడికి ఏమవుతుంది ప్రకృతితోటి సంబంధము కంప్లీట్గా విచ్ఛేదం అయిపోతుంది ప్రకృతి సంబంధం ఉండదు ప్రకృతితో సంబంధము అజ్ఞానం చేతనే వస్తుంది ప్రకృతి యొక్క గుణములు ప్రకృతితో సంబంధము ఉన్న ప్రకృతి యొక్క గుణములతో సంబంధమున్నా ఒకటే ఆ సంబంధము అజ్ఞానం చేత వస్తుంది యథార్థంగా ఉండదు ఆ యథార్థముగా లేని సంబంధాన్ని లేనిదిగా గ్రహిస్తాడు జ్ఞాని కాబట్టి ప్రకృతి సంబంధ విచ్ఛేదం అయిపోతుంది దీన్ని మనం చూసాం భూత ప్రకృతి మోక్షంచ అని పదమూడో అధ్యాయం ఆఖరి శ్లోకంలో చూసి ఉన్నాము సో కాబట్టి ప్రకృతి సంబంధ విచ్ఛేదం అయిపోతే పుట్టుగా ఉండదు గిట్టుటా ఉండదు ఎందుకంటే పుట్టుట గిట్టుట అనేవి ప్రకృతి ఎందు మాత్రమే ఉంటాయి ప్రకృతి గుణముల సమ్మేళనము ప్రకృతి దాని ఎందే పుట్టటము అనే ఉంటాయి సో స్వరూపంలో పుట్టుట ఉండదు గిట్టుట ఓకే సినిమాని ప్రకాశింపజేసే దీపము అది పుట్టదు గిట్టదు ఆ దీపకాంతిలో ప్రకాశించే సినిమాలో నాయకుడు పుడతాడు గిట్ గిట్టుతాడు ప్రతి నాయకుడు పుట్టడము గెట్టడము ఇవన్నీ ఉంటాయి సినిమా లోపల ఉంటాయి పుట్టడము గెట్టడము సినిమా అంతటా వ్యాపించి ఉండి సినిమాకి అతీతంగా ఉండేటువంటి ఆ వెలుగు ఏది గలదో దాని ఎందు పుట్టుట ఉండవు ఆ మీరు అర్థం చేసుకోవాలి ఓకే స్విచ్ ఆన్ చేస్తే పుట్టిందని అలా మొదలు పెట్టకూడదు దృష్టాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఓకే అర్థమైందండి ే అహ సర్గే అపి సృష్టికాలే అప్పుజాయంతే నా ఉత్పద్యంతే సో ఈ విధముగా జ్ఞానమును సాక్షాత్కరించుకుని పరమాత్మలో కలిసిపోయినటువంటి జ్ఞానులున్నారే వీళ్ళు సృష్టి కాలమునందు పుట్టారు ప్రళయే బ్రహ్మణ అపి వినాశకాలే నవ్యథంతి చానాపద్యంతే న్యవంతి ఇత్య ప్రళయకాలమునందు కూడా ప్రళయకాలం అంటే ఏమిటి వాళ్ళే అనుకుంటారు కథల కింద చెప్పుకుంటారు ప్రళయకాలం అంటే అంతా వచ్చి బూడిదైపోతుంది అన్నీ నీళ్ళు వచ్చి ఏదో చెప్పుకుంటారు ప్రళయం అంటే మనకి మామూలుగా ప్రకృతిలో కలిగే బీభత్సాన్ని ప్రళయము అని అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ప్రళయకాలము అంటే ఆ బ్రహ్మదేవుడు సృష్టికర్త ఉన్నాడు చూసారా ఆయన కూడా విలీనమైపోతాడు సృష్టికర్తకి కూడా విలీనం అయిపోతాడు దాన్ని ప్రళయము అంటారు సో ఆ ప్రంటే ఇప్పుడు ఈ ఈ ఒక కంపెనీ అనుకుంటే ఆ కంపెనీని స్టార్ట్ చేసిన జనరల్ మేనేజరు ఆ కంపెనీని కొంతకాలంగా నడిపించి నడిపించి అందరినీ పంపించేసి పంపించేసి పంపించేసి ఆఖరిని ఆయన కూడా రిజైన్ చేసి వేచకముతారు అప్పుడు ఆ కంపెనీని మూసేసినట్టు అయిపోయింది దట్ ఈస్ కాల్డ్ ది ప్రళయ ఈ మధ్యకాలంలో కొన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆ విధంగా ప్రళయములు ఒకప్పుడు భారత్ సైకిల్స్ లిమిటెడ్ అని ఒకటి ఉంది వాళ్ళు సైకిల్స్ చేసి అన్నీవారు కానీ భారత ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వం సైకిల్స్ తయారు చేసి అన్ని కానీ మన సమాజంలో భారత ప్రభుత్వం సైకిల్స్ తయారు చేస్తుందని కానీ వాళ్ళు అమ్ముతారని కానీ ఎవరికి తెలియదు అందరూ ర్యాలీ అన్ని ఇంకేదోదో ఇంకోటి ఏదో ఉండేది హీరో తర్వాత వచ్చింది హంబర్ హంబర్లో ఏదో సైకిల్ ఆ సైకిల్సే కొనుక్కునేవారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు సైకిల్స్ చేస్తారట ఎక్కడ ఉంటాయంట అవి ఎక్కడ ఉండవే వాళ్ళు ఏమన్నారు కాబట్టి భారత ఇండియన్ సైకిల్ కంపెనీ ఏమైంది అది మూతబడింది సో అలాగా కంపెనీ మూతబడిపోతుంది ఇది బ్రహ్మదేవుడి యొక్క కంపెనీ సృష్టి ఆ కంపెనీ మూతపడిందంటే ఆయన ఏమవుతాడు ఆయన జనరల్ మేనేజర్గా ఉండు మిగిలి ఉంటాడా మిగిలి కంపెనీ ఉన్నట్టే కదా కాబట్టి ఆయన కూడా లేకుండా అయిపోతాడు ఆయన కూడా కలిసిపోతాడు ఆ పరమాత్మలో కలిసిపోతాడు సో సృష్టి లేకుండా అయిపోతుంది దీన్ని ప్రళయము అటువంటి ప్రళయ కాలంలో బ్రహ్మదేవుడి గారికి ఏదైనా కొంచెం దుఃఖం ఉంటే ఉండొచ్చు అయ్యో ఈ కంపెనీ ఇంతకాలం ఎన్ని వేల సంవత్సరాలు నడిపించామో ఇప్పుడు ఈ కంపెనీ మూతపడిపోతుంది మనకు కూడా అధికారం ఊడిపోతుంది అనే దుఃఖం ఆయనకేమన్నా అవసరం ఉంటే ఉండొచ్చు కానీ ఆత్మజ్ఞానికి అటువంటి దుఃఖము కూడా ఉండదు సో అటువంటి వ్యథను ఆత్మజ్ఞాని పొందడు వ్యథాన్ని నా వ్యథను పొందుట అంటే అర్థం ఏమిటో తెలుసునండి ఇప్పుడు మీరు శాంతంగా కూర్చొని ఉన్నారండి శాంతంగా కూర్చున్నారు కూర్చుని ఉండగా మీకు ఏదో గుర్తొచ్చి మనస్సంతా చెడిపోయింది అంటే అర్థం ఏమిటి మీ శాంతావస్థ నుంచి మీరు సంసారంలోకి జారిపోయినారు అని అర్థం కదా అలాగే మీరు శాంతంగా విశ్రాంతిగా కూర్చున్నారు కూర్చుంటే మీకేదో టెలిఫోన్ వచ్చింది టెలిఫోన్ వచ్చి దాంతో ఏమైపోయింది మీకున్న శాంతావస్థ నుంచి ఆ టెలిఫోన్ల కారణంగా మీరు ఆ కళ్ళ కల్లోలంలోకి జారిపోయినారు దాన్ని వ్యథ అంటారు అటువంటి వ్యథ ఈ ఆత్మజ్ఞానులకు ఎన్నడూ ఉండదు వారు తమ స్వరూపము నుండి ఎట్టి పరిస్థితులలోనూ త్రిగుణాత్మకమైన ప్రకృతిలోకి జారిపోరు నచ్చి ఇంకేతనే దేవుడికి అచ్యుతుడు అని పేరు అచ్యుతుడు అంటే ఆయన ఈ జగత్తు సృష్టి స్థితిలయములకు కారణమే అయినప్పటికీ తన స్వరూపము నుండి ప్రకృతి యొక్క గుణముల పంజాలోనికి ఎన్నడూ జారిపోడు అని అర్థం అచ్యుతుడు అంటే అచ్యుతి లేనివాడు శంకరులు అదే అర్థం రాస్తున్నారు యథను పొందుట లేదు అంటే అర్థం ఏమిటి నచ్యవంతి ఇత్యర్థ అంటే స్వరూపము నుండి చ్యుతి అంటే జారిపోవుత దానిని పొందుత లేదు అనర్థం స్వరూపచ్యుతి లేదు అనర్థం ఓకే అశ్లోకం పూర్తయి మమయో నిర్మహద్ బ్రహ్మా తస్మి గర్భం దామ్యహం సంభవసర్వభూతానా తతోభమతి భారత ఓకే ఇంతకుముందు ఓ మాట చెప్పారు పదమూడో అధ్యాయంలో ఈ శ్లోకాలని కొంచెం కాన్షియస్గా మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది మామూలుగా పురాణ దృష్టితో ఈ శ్లోకాలను చూడకూడదు పురాణ ఇది దార్శనిక దృష్టితో చూడదగినటువంటి విషయం తప్ప పురాణ దృష్టితో చూడదగిన విషయం కాదు సో మీరు ఆ విషయాన్ని కొంత గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పారంటే యావత్ సంజాయత ఎత్కించి సత్వం సంజాయటే ఏ పదమూడో అధ్యాయంలో వచ్చింది ఏ ప్రాణి ఈ జగత్తులో పుట్టినా క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ది భరతర్ష అర్జున తెలుసుకో ఏ ప్రాణి పుట్టినా క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండింటి సమ్మేళనము చేతనే ప్రాణి పుట్టుచున్నది దీన్ని మీరు సరిగ్గా తెలుసుకోవాలి ప్రకృతి పురుష క్షేత్రం అనగా ప్రకృతి క్షేత్రజ్ఞుడు అనగా పురుషుడు అరణ్యంటి యొక్క సమ్మేళనము ప్రకృతి పురుషుల యొక్క సమ్మేళనము చేతనే సకల ప్రాణులు పుట్టును దీన్ని మీరు తప్పుగా తెలుసుకోవడం అంటే ఎలా తెలుసుకోవడం అని తెలుసునా ప్రకృతి అంటే స్త్రీ పురుషుడు అంటే మగవాడు వాళ్ళిద్దరి సమ్మేళనము చేతనే శిశువులు పుట్టును అని మీరు తెలుసుకుంటే మీరు తప్పుగా తెలుసుకున్నారు అని అర్థం ఇది పురాణం కాదు ఇక్కడ పురాణం చెప్పట్లేదు ఏమండి మరి కరెక్ట్గా తెలుసుకోవడం అంటే ఇలాగా మీరు చూడండి సినిమా దృష్టాంతం ఇదంతా ఈ ఇదంతా ఈ కథంతా నేను చెప్పాను ఈ పాట నేను పాడిన పాటే మళ్ళీ ఇంకొకసారి పాడేస్తాను పర్వాలేదు ఇప్పుడు సినిమా ఉన్నది సినిమా ఎలా పుడుతుందో తెలిసిన కాంతి రెండింటి యొక్క సమ్మేళనం చేత సినిమా పుడుతుంది సినిమాలో నాయకుడు ఎలా పుట్టాడు ఫిలిం ప్లస్ కాంతి సినిమాలో నాయిక ఎలా పుట్టింది ఫిలిం కాంతి రెండి నుంచి పుట్టింది ఇప్పుడు ఈ నాయకుడు ఈ నాయికను ప్రేమించి పెళ్ళాడాడు వాళ్ళకు ఒక పుట్టాడు ఆ పిల్లాడు ఎలా పుట్టాడు వాళ్ళిద్దరికి కాపురం చేయడం పట్టి పుట్టారా లేకపోతే ఫిలిం ప్లస్ కాంతి వల్ల పుట్టారా మీకు బాగా అర్థమైపోతోంది వెరీ నైస్ అదే పౌరాణికుడు అయితే ఉంటాడు సినిమా కానీ పక్కన పెట్టేసి వాళ్ళిద్దరు ఆపరే చేశారు కానీ పుట్టేడు ఎట్లాడు సినిమాలో వెళ్ళాడు అయ్యా అంటే మీరు అనొచ్చు సినిమాలో మీరు చెప్పింది బాగానే ఉంది జగత్తు కూడా అంటే జగత్తు సినిమాయేనయ్యా బాబు జగత్తు అంటే సినిమాయే కాబట్టి సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ పుట్టేయో అన్నీ కూడా ఎలా పుట్టేయండి సినిమాలో ప్రకృతి పురుషుల సమ్మేళనము అంటే ఫిలిము ఫిలిము ప్రకృతి పురుషుడు కాంతి వెలుగు ఆ రెండింటి యొక్క సమ్మేళనం వాళ్ళు పెట్టాయి సో ఈ జగత్తులో ఉండే సకల ప్రాణులు కూడా అట్టి సందర్భమే ఇప్పుడు మీరు జగత్తులో మీరు ఒక మగవాడిని తీసుకోండి ఆయన ఎందు ప్రకృతి ఉంటుంది ఎందుకని దేహము మనస్సు ఆయన ఎందు ఎరుక తెలివి ఉంటుంది కదా అది అది పురుషుడు తెలివి పురుషుడు దేహము మనస్సు ప్రకృతి అది ఒక మగవాడు సపోజ్ ఒక ఆడామిని తీసుకోండి స్త్రీని తీసుకోండి ఆమె ఎందు ప్రకృతి ఉంటుంది ఎందుకని దేహము మనస్సు ఆమె ఎందు చైతన్యం ఉండదా ఏమీ ఉంటుంది కాబట్టి పురుషుడు కాబట్టి పురుషుడైనా స్త్రీ అయినా అక్కడ పురుషే శబ్దానికి అర్థం వేరు ఈ వాక్యం తెలిసిందా పురుషుడైనా స్త్రీ అయినా ప్రకృతి పురుష సమ్మేళనము చేతనే పుట్టుము తెలిసిందా వాక్యం దీంట్లో మొదట ఉన్న పురుషుడు వేరు రెండవ పురుషుడు వేరు మొదటి పురుషుడు అర్థమేమి మగవాడు రెండవ పురుషులంటే అర్థం ఏమిటి చైతన్యం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి పెట్టినట్టున్నాను నేను లేదు కదా తెలిసిందా ఓకే అంటే సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అంతే కానీ మీరు పురుష శబ్దాన్ని అక్కడ అలా ప్రయోగించారే ఇక్కడ ఇలా ప్రయోగిస్తున్నారు ఏమిటి అని అడిగే హక్కు మీకు ఉండదు అర్థాన్ని బట్టి ఉంటుంది తప్ప ప్రయోగాన్ని కాదనడానికి మీకు హక్కు లేదు అర్థం ఉంటే ప్రయోగం ఉంటుంది చేలో సో ఇప్పుడు అది దాంట్లో దేహము మనస్సు ప్రకృతి దాంట్లో ఉండే ఎరుక పురుషుడు కాబట్టి కుక్క ఎలా పుట్టింది ప్రకృతి పురుష సమ్మేళనం వల్ల ఇప్పుడు ఆ మాట మగ కుక్కకి వర్తిస్తుందా ఆడ కుక్కకి వర్తిస్తుందా రెండింటికి వర్తిస్తుందా సకల ప్రాణులకు కూడా ఇదే పరిస్థితి అని మనం చదివి ఉన్నాము సో ఆ విషయాన్ని ఇప్పుడు మళ్ళీ ఓసారి ప్రస్తావిస్తున్నారు భాష్యకారుల యొక్క క్షేత్రేత్రయోగ భూతకారణం ఇహ సో పైన చెప్పుకుంటూ వచ్చినటువంటి క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగము ఎటువంటి క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగము పదమూడో ఈదృశ ఈ అంటే ఇటువంటి అంటే పదమూడో అధ్యాయంలో చెప్పినటువంటి క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగము ఏ సంయోగమైతే ఆత్మజ్ఞానులకు ఉండదో ఏ సంయోగము వలన జీవుడు జనన ప్రవాహంలో పయనిస్తూ ఉంటాడో ఏ జ్ఞానమును ఆశ్రయించి ఆత్మజ్ఞానులు క్షేత్రక్షేత్రజ్ఞ వివేకమును పొందిన వారై క్షేత్రక్షేత్ర అజ్ఞాన కల్పితమైన క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగమును తిరస్కరిస్తారో అటువంటి క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగమే సకల ప్రాణుల యొక్క ఉత్పత్తికి కారణము అని ఇంతకుముందు మనం చెప్పుకుని ఉన్నాము ఆ విషయాన్ని మళ్ళీ శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ప్రస్తావిస్తున్నాడు ఇప్పుడు సినిమా ఎలా వచ్చింది మీరు ఆ సినిమా దృష్టాంతం గట్టిగా పట్టుకోండి సినిమా ఎలా వచ్చింది అంటే ఫిలిం ఉండాలి కాంతి ఉండాలి ప్రకాశము ఫిల్ము ప్రకాశము కలిస్తే సినిమా వచ్చింది ఇప్పుడు ఫిలిం పెట్టామనుకోండి ఫిలిం పెట్టాము అలా తిప్పుతూ ఉన్నాం అందరూ కూర్చున్నారు ఎదురకుండా తెర ఉన్నది ఫిలిం పెట్టి తిప్పుతూ ఉన్నారు ఆ తెర మీద మీకు ఏమైనా సినిమా ఉంటుందా ఉండదు కాదండి ఫిలింలో ఉన్నాయి ఇంప్రెషన్స్ అన్నీ దాన్ని చక్కగా కరెక్ట్ స్పీడ్లో తిప్పుతున్నారు మరి తెర మీద ఎందుకది మీకు సినిమా లేదు అంటే అసలైంది లేదండి అసలైంది లేదు ఏమిటా అసలైంది వెలుగు ప్రకాశము అది లేదు ఈ లోపల ఓ దేవుడు వచ్చి ఆ ప్రకాశాన్ని పెట్టాడు దాంట్లో దేవుడు వచ్చాడంటే ప్రకాశం అనర్థం దేవుడు అంటే అర్థం ప్రకాశము అనర్థం దివుడు అంటే ప్రకాశము ఈ దేవుడు అనే పదాన్ని మనము సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాము అని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను సుమారు మూడు నాలుగు దశాబ్దాల నుంచి అనుకుంటున్నాను దేవుడు అంటే ఓ పెద్ద ఆయన ఆయన కిరీటం పెట్టుకుంటాడు ఏవేవో బంగారపు ఆభరణాలు పెట్టుకుంటాడు ఏమండి దేవుడికి ఆభరణాలు అవసరం అయ్యాయంటే హౌ యూ ఫీల్ ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడండి వీధిలోకి వెళ్ళేప్పుడు ఫస్ట్ క్లాస్ ఇస్త్రీ చేసినటువంటి షర్టు మంచి నాజులుకాయినటువంటి పంచా కట్టి మెడలో బంగారపు గొలుసు వేసి చేతికి బంగారుపు వాచిపెట్టి దీనికి దీనికి ఎనిమిది ఉంగరాలు పెట్టుకుని ఒళ్ళంతాడేమో సెంట్లో వి పూసుకుని జుట్టుకంతా నల్ల రంగు వేసుకుని టిప్ టాప్ వెళ్తున్నాడంటే అర్థమేంటి నీకేమర్థమైంది దాన్ని బట్టి సంసారి అంటే ఇలా ఉంటాడు అని అర్థమైందా లేదా దేర్ ఇస్ నో ఫ్రీడమ్ వాడికి ఫ్రీడమ్ లేదు వాడు ఆ జనాలని మెప్పించటం కోసం జనాల దృష్టిలో తన గొప్పతనాన్ని ప్రకటించటము ఒక బంధంలో ఉన్నాడు దేవుడు కూడా అలాగే ఉన్నాడంటే దేవుణ్ణి సంసార్ సంసారైపోతాడు దేవుణ్ణి దేవశబ్దానికి అర్థం ఏమిటంటే ప్రకాశము ఏముడంటే ప్రకాశము ఉపనిషత్తులు ఎలా వర్తిస్తాయంటే కన్ను చూపుని దేవహ అని వర్తించాయి చూపు దేవహ ఎందుకని వెలుగు చూపు వెలుగు రూపములనన్నింటినీ ప్రకాశింపజేస్తుంది చెవి దేవహ ఎందుకని అది వెలుగు అది ప్రకాశింపజేస్తుంది ముక్కు ఇంకో దేవహ ఇవన్నీ దేవతలు సో సూర్యోమే చక్షుషిశ్రిత సూర్యదేవత నా చూపు నుండి ఉన్నాడు చంద్రమా మే మనస్సి శృత నా మనస్సు నందు ఉన్నాడు అంటే అర్థమేటో తెలుసునండి మనస్సు ప్రకాశానికి చంద్రుడని పేరు కళ్ళందుండే ప్రకాశానికి సూర్యుడని పేరు అన్నింట్లోనూ ఒకే ప్రకాశం ఉన్నది ఫ్యాన్లో ఉండే ఎలక్ట్రిసిటీకి ఫ్యాన్ అని పేరు బుడ్డీలో ఉండే ఎలక్ట్రిసిటీకి లైట్ అని పేరు రెఫ్రిజరేటర్లో ఉండే ఎలక్ట్రిసిటీకి కూలింగ్ అని పేరు అలాగనమాట సంథింగ్ లైక్ దాట్ సో దేవ దేవుడు కాబట్టి సో సినిమా సినిమా అంటే ఏమి ఉండాలి ఫిలిం ఉండాలి దేవుడు ఉండాలి దేవుడు అంటే ప్రకాశం ఫిలిం అంటే అన్నీ దాంట్లో అన్నీ ఉంటాయి దాంట్లో హీరో హీరో అంటే హీరో అంటే ఏమిటి సత్వగుణము అన్నీ మంచి పనులు చేస్తూ కదా హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది బాగా డ్యాన్స్ చేస్తుంది అంటే అర్థమేమిటి రజోగుణము కాబట్టి విలన్ అన్ని తప్పు పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి తమో గుణము దట్ ఈజ్ ఫిలిం ఫిలిం అంటే సత గుంటే అన్ని గుణములను సమానంగా ప్రకాశింపజేస్తూ అన్ని గుణములకు అతీతంగా ఉండేదేది వెలుగు దేవ కాబట్టి ప్రకృతి పురుషుడు కలిసేపటికి ఈ జగత్తంతా పుట్టుకు అని చెప్తున్నాడు సో ఆ ప్రకృతికి ఆయన ఓ పేరు పెట్టాడు ఏమైనా పేరు పెట్టాడు ఇప్పుడు మీరు ఆ ఫిల్మ్కి ఓ పేరు పెట్టచ్చు ఎలాగంటే ఆ సినిమా తెర మీద మూడు గంటల సేపు మీరు ఎన్నెన్నెన్ని చూశారో ఊహించలేరు మీరు సినిమా వచ్చి ఏం చేసిందో తెలిసినండి అంతకుముందుండే కళలన్నింటికి నింగేసింది అంతకుముందు సంగీత కచేరీ అని ఉండేది సంగీత కచేరీ గ్రామాల్లో రత్సబండ దగ్గర ఆ గ్రామ పెద్ద రెడ్డి గారు ఎవరో పెద్ద ఆయన ఒక ఆయన బాగా సంపన్నుడు ఒక సంగీత విద్వాంసుని కచేరీ విద్వాంసు పిలిపించి ఆయనతో పాటుగా తబలా ఈ అకంపెరిమెంట్స్ ఉంటారు వాళ్ళందరితో సహా ఆ సంగీత విద్వాంసులు అలడదని మందుతో వస్తాడు ఆయన వాళ్ళందరికీ మకానిచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి తొమ్మిదిన్నరకి వాళ్ళు స్టేజ్ మీదకి ఇచ్చేస్తారు అప్పటికి ఆ గ్రామంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలందరూ వచ్చి కూర్చుంటారు ఆయన అప్పుడు వచ్చి కూర్చుని గణే గణేష ప్రార్థన చేస్తారు తొమ్మిదిన్నరకి గణేష ప్రార్థన వాతాప గణపతికి మొదలు పెడితే పావుతకు పదకొండింటికి పూర్తవుతుంది ఆ తర్వాత నగుమోము మొదలు పెడితే పన్నెండున్నర అవుతుంది ఇలా రెండున్నర మూడు గంటల దాకా గానం చేసి వెళ్ళిపోతారు ఇది ఒకటి ఉండేది పూర్వం సినిమా వచ్చేసి దాన్ని మింగి పారేసాడు సినిమాలో ఏం చేస్తాడో తెలుసిన ఆ నగుమోము అనే పాటనే ఆ సిమిలర్ ట్యూను దాన్ని ఈజీ చేస్తాడు సంగీత విద్వాంసులు నగుమోము పాడేపటికి ఆయనకు ఆయాసం వస్తుంది ఎందుకంటే దాన్ని తాగతీసి తాగతీసి ఏదో ఒక గంట సేపు ఆయన ఇల్లలితే సంగీతంలో అలా కాదు నగుమోము పాటను మూడున్నర నిమిషాల్లో ఫినిష్ చేస్తాడు ఆ ట్యూన్లో ఉండేటువంటి అసౌందర్యానంతని దీంట్లో పెడతాడు మూడున్నర నిమిషాల్లో ఫినిష్ చేస్తాడు ఈ రకంగా వారు అడగని క్యూన్లు పెడతాడు సినిమాలో ఈ జనాలు ఈ ట్యూన్లు వినేసి ఈ సంగీతక చేతికి దండం పెట్టి మా వల్ల కాదు బాబు తెల్లవారులు కూర్చులు వెళ్ళవాలి ఈ ట్యూన్లకు అలవాటు పడిపోయారు దాంతో ఆ ప్రాచీన కాలపు సంగీత పద్ధతి కూడా ఈ సినిమా వచ్చి మింగేసింది పూర్వం తోలుబొమ్మలు ఉండేది సినిమా వచ్చి తోలు మింగేసింది పూర్వం బుర్రకథ ఉండేది బుర్రకథ పెద్దది బుర్రకథ పితామోహడం నా ధర్రో నా ధర్రో ఒక ఆయన ఉండేవాడు ఇది సినిమా వచ్చి అజిమింగ్ చేసింది హరికథలు ఉండేవి భక్తికి భక్తి సినిమాలు వచ్చి హరికథలకి పలు స్వస్తి పలికి భక్తి సినిమాలు భక్తి ఉంటే సినిమా చూసేస్తాడు పూర్వం శివరాత్రి నాడు హరికథ హరికథాయిని పిలిపించి చెప్పించుకుని వినేవారు ఇప్పుడు ఆయన వచ్చి వీళ్ళు విని అంత ఓపిక ఏం వాడు రూమ్లో వాడు కూర్చుని సినిమా చూసేస్తాడు సో సినిమా ఈజ్ అది సర్వ కళలని భక్షించేసిందండి ఇప్పుడు ఆ సినిమాలో సత్వరజస్తమో గుణాలు మూడు ఉంటాయి ఎలా ఉంటాయో చూపించాను కదా దాన్ని ప్రకాశింపజేసేటువంటి వేలుగు ఉంటుంది అదేవిధంగా నేను ఎక్కడ మొదలుపెట్టానో అక్కడికి వస్తున్నా ఇప్పుడు ఆ సినిమాకి ఒక పేరు పెట్టచ్చు ఏమని మూడు గంటల సినిమాలో ఏముంటాయండి అన్ని కళలు ఉంటాయి దాంట్లో సంగీతం ఉంటుంది సాహిత్యం ఉంటుంది నాటకం ఉంటుంది డ్యాన్స్ డ్రామా అన్నీ ఉంటాయి ఎన్ని రసాలు ఉంటాయి తొమ్మిది రసాలు ఉంటాయి హాస్యరసం శృంగారం దేభోత్సవం అన్నీ ఉంటాయి ఎంత ఎంతమంది పాత్రలు ఉంటారు వందలాది పాత్రలు ఉంటారు మహాభారత యుద్ధం చూపించేస్తుంది సినిమాలో ఏనుగులు గుర్రాలు లొట్టిపిట్టలు ఏవే ఉంటాయి సినిమాలో అన్నీ ఉంటాయి రథాలు బాణాలు అస్త్రములు ఉంటాయి సినిమాలో పర్జన్యాస్త్రం ఉంటుంది ఆగ్నేయాస్త్రం ఉంటుంది ఎవడలు చూసారా అస్త్రాలు మీరు సినిమా విఠరాచార్య గారి సినిమాలో అన్ని అస్త్రాలు ఉంటాయి ఆయుధములు గదలు చిల్లకోలలు బల్లెములు ఇవేవో ఆయుధములు అన్నీ ఉంటాయి ఇనుప గుదియలు ఇవేవో ఆయుధములు ఉంటాయి ఒక ప్రపంచమే ఉంటుంది సినిమాలో ఆ అంతటి ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో తెలిసిన ఆ ఫిలిం నుంచి పుట్టుకొచ్చింది ఏమండి ఏమండి జగత్తును సృష్టించేవాడు బ్రహ్మదేవుడు అయితే ఆయన ఇంత జగత్తును సృష్టించాడు కాబట్టి ఆయనకి మహా అనే ఒక విశేషణం మీరు వేయదలుచుకుంటే మహాబ్రహ్మ ఆ జగత్తు సినిమా జగత్తుకి మహాబ్రహ్మ ఎవరు ఫిలిం అనత్సలాగా ఆయన అదే ఈ సకల జగత్తుకి ఈ సకల జగత్తులో ఉండే వెరైటీ నానాత్మం అనేకత్వము ఇదంతా ఏ ప్రకృతి నుంచి పుట్టిందో త్రిగుణాత్మకమైన ప్రకృతి నుంచి పుట్టిందో ఆ ప్రకృతికి ఈయన పేరు పెడుతున్నాడు ఏమని బ్రహ్మ ఇటువంటి బ్రహ్మ గొప్ప బ్రహ్మ మహద్ మీకు అది పాయింట్ వచ్చిందో లేదో నాకు తెలియగా నాకైతే స్పష్టంగా కనపడుతోంది ఎలాగా మూడు గంటల సినిమాలో ఉన్న వెరైటీ అంత రసాలు ఎంత ఉన్నా అన్ని ఎన్ని ఉండాలో అన్ని జగత్తులో ఎన్ని ఉంటాయో అన్నీ ఉంటాయి సినిమాలో అవన్నీ కూడా ఈ ఫిలిం నుంచి పుట్టేశాయి కాబట్టి ఈ ఫిలిం చూసారా ఇది నిజంగా సినిమా జగత్తుకి గొప్ప బ్రహ్మ అనొచ్చు కదా అలాగే ఈ సకల జగత్తుకి కూడా గొప్ప బ్రహ్మ ఎవరు ఆ ప్రకృతి ప్రకృతి ప్రకృతి నుంచి పుట్టింది ఈ జగత్తంతా ఈ ప్రకృతి ఎవరి అధీనంలో ఉంటుంది ఆ చైతన్య స్వరూపు స్వరూపుడైన పరమాత్మ అధీనంలో ఉంటుంది మమ ప్రకృతి మమ యోని అంటే ప్రకృతి అంటే మమ ప్రకృతి యో యోనిహంటే సినిమా ప్రపంచానికి జన్మహేతువు ఏమిటి ఫిలిం కాబట్టి ఫిలింని ఏమనొచ్చు యోని అది ఇంకా ఏమనచ్చు మహద్బ్రహ్మ అలాగే సకల జగత్తుది జన్మహేతు అయినటువంటి ఆ త్రిగుణాత్మకమైన మాయాశక్తి ఏదిగలదో అది మహద్బ్రహ్మ అది నా యొక్క మాయాశక్తి మమయోని మహద్బ్రహ్మ అది గొప్ప బ్రహ్మ అర్థమైందండి మమయోనిర్ మహద్ బ్రహ్మ ఇప్పుడు ఇప్పుడు ఆ ఫిలింనందు ఫిలింనందు ఇప్పుడు ఫిల్మ్ ఉంది నేను ఈ దృష్టాంతాన్ని చెప్తున్నా మీరు కొంచెం ఓపిక పట్టండి ఓపిక పట్టాల్సి ఉంటుంది ఏమీ పురాణ కాలక్షేపం కాదు కదా మీరు చాలా ఓపిక పట్టాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ ఫిల్మ్ ఉంది ఫిలిం ఇలా అక్కడ సినిమా కనపడుతుందా మీకు కనపడదు సడన్గా నేనేం చేస్తాను ఆ ఫిలింలో ఉండేటువంటి ప్రతి దాంట్లోనూ కూడా అంటే ఫిలింలో ఎన్ని క్యారెక్టర్స్ అయితే పాత్రలు అయితే ఉన్నాయో అన్నిటి ఎందు ఎన్ని దృశ్యాలు అయితే ఉన్నాయో అన్నిటి ఎందు ఎన్ని రసాలు ఉన్నాయో అన్నిటి ఎందు ఎన్ని దృశ్యములున్నాయో అన్నిటి ఎందు నేను ఒక దానిని నింపుతాను ఏమిటది వెలుగు అలాగే పరమాత్మ శ్రీకృష్ణుడు అంటున్నాడు ఈ జగత్తునకంతకు కారణమైన త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతి ఏది దాని ఎందు నేను నా వెలుగును నింపుతాను తస్మిన్ గర్భం దాను వెలుగును నింపుట ఎలుగును ఎప్పుడైతే నింపినారో ఒక్కసారిగా ఆ ఫిల్ములోంచి సినిమా మీకు ఆవిర్భవించినట్టుగా ఎప్పుడైతే త్రిగుణాత్మకమైన ప్రకృతి పరమాత్మ తన యొక్క సత్తాస్ఫూర్తులను తన యొక్క ప్రకాశాన్ని తన యొక్క సత్తను ఉనికిని ఎప్పుడైతే నింపుతాడో వెంటనే సకల జగత్తు ఆవిర్భవిస్తుంది మీరు దీన్ని మీ స్వానుభవానికి అన్వయించుకోవచ్చు మీరు నిద్రపోతున్నారు నిద్రపోతున్నారంటే అర్థం ఏంటి మనస్సు ఫిలిము ఫిలిములు అలా చుట్ట చుట్టు పెట్టినట్టుగా మనస్సు కుంచుకుపోయి నిద్రలోకి వెళ్ళిపోయింది అని అర్థం మనస్సులో అన్నీ ఉన్నాయి కానీ నిద్రపోతోంది ఇప్పుడు తెలివి రావడం అంటే ఏమిటి మనస్సు విచ్చుకుంటోంది వికసిస్తోంది ఆ మనస్సు అలా వికసిస్తూనే వికసిస్తున్న మనస్సులోకి ఆ చైతన్య ప్రకాశం వచ్చేసి మీకు సకల జగత్తు ఆవిర్భవిస్తోంది మనస్సు వికసించలేదనుకోండి జగత్తు ఉండదు మనస్సు వికసించి చైతన్య ప్రకాశం లేదనుకోండి జగత్తు ఉండదు చైతన్య ప్రకాశము మనస్సు కలిస్తే జగత్తు వచ్చింది కాబట్టి జగత్తంతకీ ఎక్కడి నుంచి పుట్టింది మనస్సు నుంచి పుట్టింది ఆ మనస్సులో ఏది నిండింది చైతన్య ప్రకాశము నిండింది తెలిసిందండి అదే ఇక్కడ పరిస్థితి మీకున్న ఈ అనుభవంతో దీన్ని సరిపోల్చి చూచుకోవచ్చును సరపడిందండి అప్పుడు దాని వలన అంటే మళ్ళీ చెప్తున్నా ఆ ఫిలిములో ప్రకాశమును నింపుట వలన సినిమా ప్రపంచం పుట్టినట్టుగా త్రిగుణాత్మకమైన ప్రకృతి ఎందు పరమాత్మ యొక్క సత్యత్ సత్యస్వరూపాన్ని నింపడం వల్ల సకల జగత్తు పుట్టినది మీకు చిన్న దృష్టాంతంలో ప్రకృతిని పురుషుణ్ణి చూపిస్తే చూడండి ఘటము అన్నారు మీరు ఘటము దాని అర్థం ఏంటో తెలిసినా ఉంది తెలుస్తోంది అంతేనా లేకపోతే అది ఉంది అనే మాట లేదు తెలుస్తోంది అనే మాట లేదు కానీ ఘటము అని ఉంటుందా ఎక్కడైనా అలా ఉంటుందా నాకు మీరు చూప మీరు చూపించండి గగబుగన్ చూపించండి ఎక్కడన్నా అది ఏమిటో చూపించండి